తర్వాత ఇంకొకటి మీకు నేను ఎక్స్ప్రెషన్ సమస్య ఉంటుంది నాకు చెస్ట్లో చాలా ఉంటుంది కానీ ఒకప్పుడు ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం ఉంటుంది మీరు ముఖ్యంగా పెద్ద వయసుకి వచ్చేప్పటికీ పెద్ద వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళు విశ్రాంతిగా ఉండలేరు మీరు గమనించడం వాళ్ళు ఒక రకమైన అశాంతితో బతుకుతూ ఉంటారు కారణం ఏంటంటే ఆ గతము బాగా పైలప్పై ఉంటుంది అది ఒక హేతువు బట్ నేను చెప్పదలుచుకున్నది అది కాదు ఈ సాధ్య సాధన లక్షణ సంసారము వాళ్ళకి మంచి అట్రాక్టివ్గా కనపడుతుంది ఈ సాధనాన్ని పట్టుకుంటే ఆ సాధ్యం వస్తూ ఉంటుంది ఈ యాప్ నొక్కితే అది వస్తుంది ఆ యాప్ నొక్కితే ఇది వస్తుంది ఎలా ఉంటుంది ఎంత అట్రాక్టివ్గా ఉంటుంది రోడ్డు పక్కన నిలబడి టక్ టక్ టక్ టక్ టక్ అనేప్పటికీ If there, I want you Mr. Param bile the car is coming for you Before I finish my queue I will teach my fleet. I am going Speaking from the hotels you are running car what specific is that it Est região such as Shabhavi Malakic And lost all promotions, they want visitors on your own stellar taxes, Chris Tarabishaht клиolanda ఈ సాధ్య సాధన లక్షణ సంసార చాలా అట్రాక్టివ్గా ఉంటుంది పెద్ద వయస్సు వచ్చేప్పటికేమవుతుందంటే బ్యాంకులో పైసలు ఉండకపోవచ్చు ఇప్పుడు ఆర్థికంగా ఇతరుల మీద ఆధారపడి ఉండవచ్చు ఒకవేళ బ్యాంకులో పైసలు ఉన్నా కాళ్ళలో ఓపిక ఉండదండి ఒంట్లో సత్తు ఉండదు తర్వాత ఈ సాధ్య మనస్సుకి ఇది కావాలి అది కావాలనే సాధ్య సాధన లక్షణ సంసారం అలాగే మిగిలి సిస్టంలో కానీ శరీరంలో సత్తు లేకుండా అయిపోతుంది దాంతో ఆ యువకులకి ఏదైతే ఏ సాధ్య సాధన లక్షణ సంసార ఉత్సాహకరంగా అనుభవానికి వస్తూ ఉంటుందో అదే సంసారం పెద్ద వయసు వాళ్ళకి బాధగా పెద్ద నిరుత్సాహము ఒక రకమైన అశాంతి అసంతృప్తితోటి అకృతార్థత నేను జీవితంలో నేనే సాధించుకోలేకపోయాను ఫెయిల్ అయిపోయాను అనే ఫీలింగ్ తోటి పెద్దవాళ్ళు బాధపడుతూ ఉంటారు దే లివ్ లైక్ దాట్ అండ్ సో నాకు చూస్తే ఆశ్చర్యం వస్తుంది అయ్యో పాపం అని పెద్దవాళ్ళు అలా అలా జీవిస్తూ అందుకోసమే ఈ సాధ్య సాధన భేద ప్రయుక్తమైన సంసారము నుండి కనుక మీకు విరక్తి కలిగితే యు ఆర్ ఫ్రీ నవ్విక్ సార్ మీకు ఇప్పుడేస్తుంది దాన్ని మెడిటేషన్ ఉంది సాధ్య సాధన సంసార విరక్తికి సంబంధించిన మెడిటేషన్ ఒకటింది విల్ డూ దట్ మెడిటేషన్ కనుక ఆ మెడిటేషన్ స్వరూపం ఎలా ఉంటుందంటే మీరు మనస్సు నుంచి విడిబడి జీవశక్తితో అసోసియేట్ అవుతారు ఎందుకంటే ఈ సంసారం అంతా ఎక్కడ ఉంటుందండి ప్రాణంలో ఉంటుందా మనస్సులో ఉంటుందా ప్రాణంలో ఉంటూ ఉండదు మనస్సులో ఉంటుంది ప్రాణంలో ఏ సంసారము ఉండదు ప్రాణశక్తిలో వాస్తవంలో ప్రాణము కార్యమే మనస్సు కార్యమే అంటే ఆత్మస్వరూపం నుంచి చెప్పేదే ప్రాణశక్తి ఆత్మను చేపడుతుంది మనశక్తి ఆత్మను చే పుడుతుంది కానీ సంసారం ప్రాణశక్తిలో ఉండదు సంసారం మనస్సులో ఉంటుంది మీరు మనస్సుతోటి మమేకమై ఉన్నంత కాలం మీకు సంసారం అలాగే ఉంటుంది మనస్సు నుంచి విడిపడి మనస్సు నుంచి విడలాలంటే యొక్క సహాయంతో మనస్సు నుంచి పడాలి మళ్ళీ అది మనస్సే కదా అని మీరు అలాగా అడ్డుకుల వేయకూడదు మనస్సు యొక్క హెల్ప్తో మనస్సు నుంచి విడివిడి ఆ ప్రాణశక్తితో అసోసియేట్ అయ్యి వెర్ఫుల్గా ఆ ప్రాణశక్తితో అసోసియేట్ అయ్యి ఉన్నట్లయితే ఈ సాధ్యశాసన రక్షణ సంసారం మీకు తొలగిపోతుంది తొలగిపోయి నేను కృతార్థుడను నేను చేరుకోవలసిన చోటికి చేరుకున్నాను చేరుకోవాల్సిన స్థానము లేక స్థితి అన్యము ఇతరము ఏది లేదు ఐ హెడ్ అండ్ ఐఆమ్ అట్ హోమ్ నేను నా స్వరూపంలో ఉన్నాను నేను ఇంక చేరుకోవాల్సింది ఏది లేదు అనే స్థితి మీకు అనుభవానికి ఎప్పుడైతే వస్తుందో ఆ క్షణంలోనే మీ సంసారం ఆ క్షణం అదొక మెడిటేషన్ ఆ మెడిటేషన్ మీరు చేయాలంటే ధ్యా అది జ్ఞానానికి సంబంధించిన మెడిటేషన్ ఆ మెడిటేషన్ మీరు చేయాలంటే మీకు విరక్తి ఉండాలి దండి విరక్తి లేని వాడికి సాధ్య సాధన రక్షణ సంసారం మీద శ్రద్ధ ఉన్నవాడికి ఆ మెడిటేషన్ ఉపయోగపడుతుందా ఉపయోగపడదు ఇప్పుడు తన పేరు ప్రతిష్టలు పెంచుకోవాలనుకున్న వాడికి ఎనానిమస్ మెడిటేషన్ ఉపయోగిస్తుందా విడు విరుద్ధంది ఆపోజిట్ అది కాబట్టి ఆ విరక్తి నాకు వద్ది సాధ్య సాధన లక్షణ సంసారం నాకొద్ది అదే విరక్తి కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చి తాత నీతో మేము కలిసి ఫోటో దిగుతాడు వద్దురా మీరు మీ ఫోటోలో వద్దు ఫోటో కలిసి అది వాళ్ళని పత్ర పెట్టి మీరు ధ్యానంలో కూర్చోగలడా అది ఉండాలి లేకపోతే దాంట్లో పడిపోతే అలా పోతుందంటే ప్రవాహం అలా ఉన్నప్పుడు మాత్రమే వాడు ఆత్మైకత్వ జ్ఞాన విషయంలో అధికారము సంబంధం ఆత్మ ఒక్కటియే సత్యము అనే సాక్షాత్కారమునకు అది ఒక ఫీల్డ్ ఈ సంసారం విషయం అంటే ఫీల్డ్ అండి ఈ సంసారం ఫీల్డ్లో వ్యక్తి విరక్తి గలవాడికి ఈ ఆత్మైకత్వ ఫీల్డ్లో అధికారము సంబంధము ఏర్పడుతుంది విరక్తి లేని వాడికి అది ఉండదు అర్థమైందండి ఆ వాక్యం ఎలా అన్వయించాలంటే హీ హీ అంటే బికాజ్ సంసార విషయాత్ సాధ్య సాధనాది భేదలక్షణాత్ అవిరక్త అతృషిత్యనే ఇవ ఆత్మైకత్వ జ్ఞాన విషయ అధికార అని అది అన్వయం తెలిసిందండి చాలా గొప్ప వాక్యం మరి భాష్యకారులు వచ్చినాం తరువాత తస్మాత్ జ్ఞాన కర్మ ఫలోత్తం కాబట్టి ఇక్కడ జ్ఞానం అంటే ఉపాసన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అనుకోకూడదు కాబట్టి ఇక్కడ అశ్వమేధ కర్మ అశ్వమేధ అశ్వ ఉపాసన దాని దాని ఫలము ప్రజాపతి స్థానము ఇదంతా వర్ణించింది దేనికంటే ఆ ఉపాసనల్ని కర్మల్ని చేసుకోండి అని చెప్పడం కోసం కాదు మరి దేనికోసం ఉండి ఉత్తరార్థం వాటిని అడ్డుగా పెట్టుకుని వాటి గాలి తీసేసి ఆ తరువాత బ్రహ్మ లోకి మిమ్మల్ని ప్రవేశపెట్టడం కోసం అంటే ఈ కాంట్రాక్స్ట్ చేయకుండా మిమ్మల్ని బ్రహ్మవిద్యలో ప్రవేశపెట్టడం కుదరదు కాంట్రాక్స్ట్ చేయాలి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయమని వాడికి బోధిస్తారు బోధించేప్పుడు ఎవరు బోధిస్తారంటే చూడరా నువ్వు ఎలా ఉన్నావో చూసుకో ఈ వెయిట్ ఇలాగా హెవీ వెయిట్ తోటి ఉన్నావు ఒబీస్గా ఉన్నావు ఇలా ఉన్నట్లయితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి బ్లడ్ ప్రెషర్ వస్తుంది షుగర్ వస్తుంది అన్ని సమస్యలు వస్తాయి మా ఇన్ని కష్టాలు వస్తాయి ఈ ధనము రక్షించవు తర్వాత ఏం చేయాలంటే చేసి వెయిట్ తగ్గించుకోవాలి ఈ కథంత ఎందుకు చెప్పడం వాడు ఎక్సర్సైజ్ చేయాలని చెప్పడం కోసం ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ చేస్తా అలాగే ఇక్కడ కూడా సంసారాన్ని కాంట్రాక్ట్ చేసి ఆత్మజ్ఞానంలోకి మనిషిని ప్రవేశపెట్టడం కోసం ఉత్తరార్థం ఈ చర్చంత మోస్తోంది తక్ష్యతి ఇదంతా మీ స్వంత కవిత్వం చెప్తున్నారా లేకపోతే శృతి అలా చెప్పబోతోందా అంటే శృతి అలా చెప్పబోతోంది ఎక్కడ చెప్పిందండి అంటే శంకరులు భాష్యకారులకి మొత్తం బ్రాహ్మణం అంతా కనపడుతూ ఉంటుంది అంచేత రాబోయే మంత్రాల్లో ఉన్న ప్రతీకలు అంటే బిగినింగ్ వాక్యాలు ఆయన మన ముందు పెడుతున్నారు తదే తత్ పదనీయం అంటే వీడికి వీడంటే ఎవరండి వీడి సంసారికి ఈ మనిషికి పదనీయం పద పదం అంటే అన్వేషణ కదా వీడు వెతుక్కోవలసింది ఏమిటో తెలుసినా తట్ ఆత్మస్వరూపము మనుషుల్ని చూడండి మీరు జనాలను చూడండి వాళ్ళు ఏమిటి వెతుకుతున్నారు డబ్బులో సుఖాన్ని వెతుకుతున్నారు డబ్బులో సుఖం ఉంటుందా భోగాల్లో సుఖాన్ని వెతుకుతున్నారు అక్కడతో తాగరు వాళ్ళు ఇంకా ఏం వెతుకుతారంటే రిలేషన్స్ ఉంటాయి భార్య భర్త కొడుకు తండ్రి ఇలాగేవో రిలేషన్స్ ఉంటాయి ఆ రిలేషన్స్ సత్యం వాటిలో ఒక ఫుల్ఫిల్మెంట్ వెతుకుతూ ఉంటారు వెతుకుతారండి ఇప్పుడు నేను గ్రాండ్ పా గ్రాండ్ పా వాడు తాతా అని పిలవగానే అది ఏదో స్వర్గలోకాన్ని పొందిన అనుభవం గ్రాండ్ పా అయితే తాత అన్నది అది చాలా ఆకర్షణీయమైన పిలుపు కానీ ఆ పిలుపు వెనుక మీకు యానర్జోడ్ నేను అక్కడ ఉద్యానం ఋషికేష్లో మా దయానంద ఆశ్రమం వెనకాల అలా గంగ ఒడ్డుకు వైపు వెళ్లకుండా రోడ్ల గల్లీలు గల్లీలో ఉంటాయి అక్కడ రామానంద ఆశ్రమం అను అన్నీ ఆశ్రమాలే కాదు ఆ రామానంద ఆశ్రమాన్ని ఆనుకుని ఒక ఉద్యానం అనమాట ఉద్యానాలు ఉండవు సాధారణంగా కానీ మొత్తానికి మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ ఒక పార్క్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు ఇది బాగుంది ఎప్పుడు ఈ పార్క్ ఇది బాగుంది నేను ఆ పార్కులో ప్రవేశించాను అక్కడ మొక్కలు పువ్వులు అవే ఉన్నాయి అందరూ సాధువులే కృషి చేశారు ఒక సాధువు ఇటువైపు ఫుట్పాత్ లాగా పార్కులో నడిచేందుకు అవకాశం ఉన్నది అలా పెట్టారు నేను ఇటు చూస్తూ నడుస్తున్నాను కొంత దూరంలో గంగా యొక్క గలగల వినబడుతోంది ఆయన కొంచెం దూరంలో ఫుట్పాత్లో నడుస్తున్నారు అక్కడ ఏదో పువ్వు ఏదో ఉంది ఆయన ఈ క్లక్ అది సాధారణంగా సన్యాసులు అలా ఫ్లవర్లని క్లక్ చేయరు మరి మనం ఏం చేస్తాం అలా చూసి ఊరుకుంటాం అయా క్లచ్ చేయద్దని నేను చెప్తే బాగుండదు కదా ఆయన అప్పటికే దాన్ని తీశారు మొక్క మీ మొక్క నుంచి అలాగే ఫ్లవర్ని క్లచ్ చేయటం హింస కదా ఎనివే అది టీసీలో ముక్కుని పెట్టుకున్నారండి బికాజ్ చాలా మంచి ఆకర్షణీయంగా ఉన్నది దాని పరిమళం ఉంది నా దాకా వస్తుంది పరిమళం అలా పెట్టుకున్న వెంటనే తక్కువ మనం చేయగలిగితే తీసేది కళ్ళంపట బొటబొట నీళ్ళు వచ్చింది ఏమైందంటే ఆ పువ్వులో ఒక వ్యాస్ప్ ఉన్నది ఒక కేటము కలదు ఆ పువ్వులో కూర్చొని ఉన్నది అది మధువును స్వీకరిస్తూ ఉన్నదో ఏదో మొత్తానికి అది ముక్కు కొన చాలా స్మూత్గా ఉంటుంది అక్కడ ఇంజక్ట్ చేసేసి ఆ ఇంజక్ట్ చేయటంలో విషాన్ని ఇంజక్ట్ చేసింది నొప్పి విపరీతమైన నొప్పి వచ్చి కళ్ళంపట బొటపట నీళ్లు కట్టేది పాపం అని చెప్పుకున్నాను ఇది నా మనస్సులో ముద్రపడిపోయింది ఈ ఈ యానక్ తాత అని వాడు పిలుస్తాడు తాత అనో తాతగారు అనో లేకపోతే ఇంకా తాతగాలు అనో తాతగాలు అనో ఏదో పిలుస్తాడు ఆ పిలిచినప్పుడు మహామధురమైన అనుభూతి కలుగుతుంది బట్ హ్యూజ్ ప్రాబ్లం ఈజ్ వెయిటింగ్ వ్యాస్ప్ విషం లాగా గుర్చే అక్కడ వెయిటింగ్ లో ఉంటుంది సంసారం అలా ఉంటుంది పెద్దవాళ్లకు ఉండే సమస్యలు మీకు నేను మనం చేశాను యువకులకి ఈ సమస్యలు అర్థం కావాలి కాబట్టి నువ్వు రిలేషన్ లో ఒక కృతార్థత అని వెతుక్కుంటే యూఆర్ డీప్ రిలేషన్ లో కృతార్థం అలాంటి చూస్తాడు మనం ఆ చర్యించాలి మన దగ్గర ఇంకా ఏదైనా సొమ్ము అది మూట కట్టుకుంటే అది వాడికి ఇచ్చేస్తే వాడు పట్టుకుంటూ ఉంటుంది వాడేమీ సంతోషపడ్డావు అమ్మగారు సంతోషపడ్ కులాడికి కులాడి రకాల తల్లి వాచ్ చేస్తూ ఉంటుంది తాతాన్ని పిలిచేడు ఏం లాభం అనుకుంటున్నాడు మీరేం మీద తాతాన్ని పిలిపించుకున్నాడో వారం రోజులు పిలిపించుకుని భోజనం చేసేసి లేచి తక్కువ ఆస్తి మూట పెట్టుకున్నాడు వెంటనే అనుకోకపోవచ్చు కాలక్రమంలో అనుకున్నా అనుకోవచ్చు సంసారం చాలా చాలా ఉంటుంది కూతు పుష్మాండముని అంటే కుళ్ళు గుబ్బిడికాయ కుళ్ళిపోయే గుబ్బిడికాయ పంపికే ఎలా ఉంటుంది పైకి మిగిలే ఎలా అడుగుతూ ఉంది ఆకర్షణీయంగా ఉంటుంది మీరు ఫోటో తీసి అక్కడ పెట్టచ్చు ప్రేమ కట్టింది పెట్టచ్చు ఆ గుండికాయ ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి పెట్టచ్చు చాలా బాగుంటుంది కానీ దాన్ని ఓపెన్ చేస్తే ఆఫ్ మైల్ వరకు ఎవరూ నిలబడలేదు అక్కడ దాని నుంచి వచ్చేటువంటి దుర్మార్గం ఆలయంగా అవుతుంది సంసారం అలా ఉంటుంది అందుకనే పెద్దలు సంసారాన్ని మరణించి చెప్తారు మా అన్నా జాగ్రత్త పడతారు తదేత తదనీయం నువ్వు వెతుక్కోవాల్సింది ఏమీ కాదు నువ్వు వెతుక్కోవాల్సింది ఏమిటంటే ఈ సమేతత్ పదనీయం అన్నది అహం బ్రహ్మాస్మ ముందు వస్తుంది మనం చూడబోతున్నాం అస్థ మనుష్య ఈ మనిషికి ఎంతకా నా స్వంతం చెప్పానని మీరు అనుకోద్దు పుత్రుడిని చూసి మీరు అనుకుంటాడు పుత్రో పుత్ర ఉత్సంగము పుత్రుడు వచ్చి పుత్రుడి చిన్నపిల్లవాడు వాడు వచ్చి అడుగుకుంటుంది వచ్చిన ఉద్యోగం ఎదుటి ఇలా ఇలా అంటే అంటే వీడికి మహానందంగా ప్రేయ అంటే ప్రియ ప్రియ ఆ పొరాడు వచ్చి కాలతో తొక్కుతాడు వీడి వీడి మీద అనుభవిస్తాడు అలాగే ఆ పొరాడు స్కూల్ కు మంచి మార్పులు తెచ్చుకొస్తాడు అయితే ఏబీసీ ఏ ఫర్ యాప్ల్ ఇలాంటివన్నీ పిల్లలు అలాగే ఏవో గీతములు క్వింకిల్ క్వింకిల్ రిట్లు విచారణ లేకపోతే ఆ కాళా గద్ద కాళమ్మ ఇత్యాది తెలుగు గీతాలు చాలా ఉన్నాయి దీనికోసం ఇంగ్లీషే కదా తెలుగు కూడా సో ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడు ముద్దు అలలోకగా ఆ ముద్దు ముద్దు పలుకులు పలుకుతూ ఉంటాడు పుత్రుడు ప్రీతి పాత్రంగా ఉంటాడు అటువంటి తండ్రిని ఉద్దేశించి శుభితేమని చెప్తూ ఉందంటే కాదు నువ్వు పొరపడుతున్నావు తదేక త్రేయపుత్ర ఆ పుత్రుడి కంటే కూడా ఇది చాలా ప్రీతికరం నాకు చిన్నప్పుడు ఒక ఉంది నేను చాలాసార్లు చెప్పాను ఊతులు మూడిటి కంటే వంద మూతులు కంటే ఒక చెరువు వంద చెరువుల కంటే ఒక ఒక బావి మేలు వంద బావుల కంటే ఒక ఏదో వంద ఫలాన కంటే ఒక యజ్ఞము మేలు వంద యజ్ఞముల కంటే పుత్రో పుత్రోత్సంగము లేదు అని పూర్తవుతుంది పద్యాలు అంటే పుత్రుల్ని కౌగులించుకుంటే ఆనందము అని లేదు అని అలా వర్ణిస్తారు పుత్రుడు లేకపోతే నీ బ్రతుకు వ్యర్థము అని కూడా చెప్తారు దానివల్ల ఏమైపోతుందంటే పుత్రుడు లేని వాళ్ళు వాళ్ళు అలాగ కుమిలిపోతూ ఉంటారు అమ్మాయిలు పుట్టారనుకోండి అమ్మాయిలు పుట్టారని సంతోషించడం ఉండదు అమ్మాయిలు చక్కగా బుద్ధిమంతులు వాళ్ళు చెప్పిన మాట వింటారు ఈ కొడుకు చెప్పిన మాట వింటారు అమ్మాయిలు చెప్పిన మాట వింటారు మీరు క్లియర్ చదవాలి సో అమ్మాయిలు చాలా ప్రేమగా ఉంటారు క్లియర్ కర్డీలియస్ అని అమ్మాయి ఎంతో ప్రయత్నిస్తుంది ఫస్ట్ కనుక ఆ పుత్రులు కలగలేదని కుమింపుతూ ఉంటారు మన సమాజంలో పుత్రుల కోసం ఫెక్టిలిటీ సెంటర్స్ కి మళ్ళీ చిక్కు తింటూ ఉంటారు కొంతమంది మరి కొంతమంది పుత్ర సంతానం కోసం మొత్తం దత్త మందిరాలు గణపతి మందిరాలు ఈ ఎన్ని కొన్ని ప్రపంచంలో అన్ని తిరిగేస్తూ ఉంటారు పుత్ర సంతానం కోసం అలాగే తీర్థయాత్రలు చేసేస్తూ ఉంటారు అదే తదేత త్రేయపుత్ర పుత్రుల కింటే కూడా చాలా ప్రీతికరమైనది అని ఇంకో మాట అక్కడే చెప్పారు రోజు నీవు పుత్రులపై ప్రేమను పెట్టుకున్నట్లయితే ఆ ప్రేమ నీకు ఆత్మస్వరూపం తెలియకుండా అడ్డుగలుగుతుంది మనవాడిపై ప్రేమ పెట్టుకుంటే ఆ ప్రేమ ఆత్మస్వరూపానికి ఆటంకం అవుతుంది అది కూడా చెప్పారు లేకుండా అంత స్పష్టంగా చెప్పబోతున్నారు ఇది చాలా అవసరం ఇది ఎవరికి అవసరం అంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఈ విషయాలన్నిటినీ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకుని పుత్రులతోటి వాళ్ళతోటి ప్రేమగా ఉండాలి వాళ్ళని తిరస్కరించడం తాత్పర్యంగా వాళ్ళతో ప్రేమగా ఉండడం వాళ్ళకి చేసి సేవ చేస్తాం వాళ్ళకి సేవలు చేయాల్సి ఉంటున్నాయి వాళ్ళే దే కంపెరీ కాస్ట్లీ చాలా కాస్ట్లీ వస్తారండి మీరు మీరు ఏం మీ డిగ్రీ ఉన్న సంపద అంతా వాళ్ళకి వాళ్ళు సంపద వాళ్ళ సంపద వాళ్ళు సంపాదించుకుంది కావాల్సిన భుజములకు శక్తి అది మీ వస్తుంది మీరే ఇస్తారు శక్తి మీరు ఇవ్వకపోతే వారికి ఆ భుజశక్తి ఎక్కడి నుంచి వచ్చింది వాడు ఆ భుజాలతో లక్షలు ఆ సంపాదన ఆ శక్తి అంతా ఎవరు ఇచ్చారు తల్లిదండ్రులు ఇచ్చింది కాదండి అది వాళ్ళు మర్చిపోతారు చాలా తర్వాత మీరు ఇప్పుడు మీరు అటు పెట్టుకున్న కూడా వాళ్ళకి ఇచ్చే చేయాలి తర్వాత ఇది చాలా కట్టు వాళ్ళకి ఏదైనా కొంచెం తుమ్ము డబ్బు ఏదైనా వస్తే మీరు సేవ చేయాలి మీకెవరు సేవ చేయలేరు మీరు సేవ చేయడానికి కూడా వాళ్ళే సేవ చేయరు వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు వాళ్ళకి వాడికి తుమ్ము వస్తే మీరు ఇక్కడ ఈ లోకల్ హోమియోపతి హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసి ప్యాక్స్ చేసి వాడికి మందు వెళ్ళాలి మీరు తుమ్ము వస్తే చూసి నాసులు ఎవరు మీరే చూసుకోవాలి సంసారం చాలా కష్టలంగా ఉంటుంది చాలా దుఃఖాన్ని కలిగించేటువంటి సందర్భం ఉంటుంది అంచేతనే మీరు సంసారంలో ఏ ఏ రిలేషన్లో ఇక్కడ రిలేషన్లని పాట బిట్లే ఏ ఏ రిలేషన్లో మీరు అటాచ్మెంట్ పెట్టుకుంటారు ప్రేమ ఉండాలి అటాచ్మెంట్ మాత్రం ఉండకూడదు పెట్టుకుంటే మార్గానికి అడ్డుపడుతుంది అని అది కూడా చెప్పబోతున్నారు దీన్ని బట్టి మనకేం తెలిసిందంటే సంసారమునందు వెనక్కి లేనంత వరకు మీకు ఆత్మజ్ఞానమునందు అధికారము ఉండదు అది చేతికి అండదు అది మీరు పట్టుకోలేదు ఆ సంబంధాలు ఏర్పడదు మిమ్మల్ని తక్కువ చేసి చెప్పడం ముందు అభిప్రాయం కాదు అధికారం లేదు యోగ్యత లేదని మిమ్మల్ని తక్కువ చేయటం లేదు మీరు చేతికి అండదు మీరు చేతి కాల్సిన అది ఎందుకంటే సంసారము చూపు ఆత్మజ్ఞానం వైపు ఇంకో చూపు వేసే వాళ్ళకే మీరు అభివృద్ధించదు అని చాలా లోటుగా చెప్తారు అక్కడికి సంబంధ భాష్యం అయిపోయింది ఓ వండర్ఫుల్ సంబంధ భాష్యం ఇప్పుడు ఇంకా మంత్రం వ్యాఖ్య ఆత్మావా హిటమద్ర ఆసీత అని ఉంది ఆత్మైవా అని ప్రతీక మంత్రం యొక్క మొదటి ఒకటి రెండు పదాలను అక్కడ పెట్టారు అలా ఎందుకు పెడతారంటే ఇప్పుడు ఇది ఏమిటితో చెప్తున్నాను ఇప్పుడు ఏవాగ్య భక్తి ఏముంది ఆత్మ అంటే ఒకటో చెప్పారు ఆత్మ ప్రజాపతి ఆత్మేకి ప్రజాపతి ప్రథమ అండజీ అభిధీయతే ఈ సందర్భంలో ఆత్మా అనే పదము దేన్ని బోధిస్తోందో తెలిసిన అభిధానము ఆ పదమునకు అర్థము చెప్పే శక్తి అభిధాంత ఇప్పుడు ఘటహ అనే పదాన్ని ఉచ్చరించిన వెంటనే ఘకారాకార టకారాకార విసర్గల ఆ వర్ణ సముదాయాన్ని ఉచ్చరించిన వెంటనే ఆ ఉచ్చారణకు ఒక శక్తి కదండి శబ్దశక్తి ఏమిటి ఆ శక్తి ఒకనొక రూపము దానికి అర్థం కదా ఆ అర్థాన్ని మీ మనస్సులో ప్రతిఫలింపజేసే శక్తి ఆ శబ్దానికి కదండి డెసిగ్నేషన్ అభిధానికి డెసిగ్నేషన్ కరెక్ట్ కాబట్టి ఆ పదానికి ఆ శక్తి ఉంది ఒకప్పుడు ఒకే పదము సందర్భాన్ని బట్టి వివిధములైన విషయాలని బోధించే శక్తి దానికి ఉంటుంది కాబట్టి ఆత్మ అనేది అలాంటి పదం ఆత్మా అనే పదంతో అభిధీయతే ఫలానాది చెప్పబడుతోంది ఏమిటది ప్రజాపతి ప్రజాపతి చెప్పబడుతున్నాడు ప్రజాపతి ఏంటి హిరణ్య గర్భ అనుకోండి ఇతరు కదా అకాస్మిక్ గర్భం హిరణ్య గర్భడు అంటే మొట్టమొదటి జీవుడు అంటే ముందు పరమాత్మ నుండి ప్రజాపతి ఆవిర్భవిస్తాడు ఆ ప్రజాపతియే ఈ జగత్తునంతనే సృష్టించి దీనిని పాలించి తనలో ఉపంహారం చేసుకుంటాడు ఇది వ్యవస్థ సో మొదటి ప్రథమహ అంటే అర్థం అది ప్రథమ లేదా శబ్దానికి ప్రధానహాని కూడా అర్థం చెప్పచ్చు మొట్టమొదటి ఎవడు పుట్టారండి హైరంగ గర్భుడు కాబట్టి ప్రథమహ ఈ సృష్టిలో ప్రధానమైన వాడు ఎవరు చరండి గర్మాట కాబట్టి ప్రథమ ప్రథమ శబ్దానికి రెండు అర్థాలు వస్తాయి కదా ఆయన ఫస్ట్ అంటే అర్థం ఏంటి చాలా తర్వాత అండజహ సో అండజహ అంటే అండము నుండి పుట్టిన కాదు అండ రూపంగా పుట్టేడు అని అర్థండి బ్రహ్మాండము నుండి పుట్టినవాడు అంటే మొట్టమొదటి ప్రధానం దేహదాలు అవి ప్రజాపతి బ్రహ్మాండం నుంచే పుట్టాడు అంటే అది ఎలా వర్ణిస్తారంటే మొట్టమొదట ఆ పరమా పరబ్రహ్మ పరబ్రహ్మ నుండి మాయా శక్తి అవచ్ఛన్నమైన అండము ఉదయించి అండము పగిలి ప్రజాపతి వచ్చాడు అలా వర్ణిస్తారు ఇప్పుడు జన్మ కూడా అలాగే ఉంటుంది కదా శిశువు జన్మ అని కోళ్ళు ఉంటున్నాయి పశుపక్ష్యాతులు జన్మ అయితే అండము అండము నుంచి పక్షి కుట్టడం చూస్తూనే ఉంటారు శిశువు కూడా జరాయువునందు కప్పబడి ఉండే ఆ జరాయువు చిన్నమై శిశువు జన్మిస్తాడు జరాయువు అంటే గర్భవేష్టన చర్మ సో ఆ బ్రహ్మాండమునందు ఆవిర్భవించాడు బ్రహ్మాండము నుండి బ్రహ్మాండము ఆవిర్భవించిన మొట్టమొదటి జీవుడు చిరణ్యత శరీరీ ఆయనకు శరీరం ఒకటి శరీర సమస్త శరీరమే కదా శరీరాభిమానం ఉంటుంది ఆయనకి శరీరీ అంటే శరీరం ఉండడం ఒకటి శరీరాభిమానం ఉండడం ఇంకొకటి ఆయనకి శరీరాభిమానమే ఉంటుంది ఎందుకని భయం కదా ఆయనకి కూడా భయం శరీరాభిమానం ఉంటే భయమే ఉంటుంది ఇంకా ఎందుకంటే శరీరము నేనే అనుకున్న ఇంకా వాడికి బతుకు బండలే భయపడుతూ బతుకుంటాడు ఏమిటి భయం రోగం వస్తుంది సో మొట్టమొద ఫ్లూ యాంటీ ఫ్లూ షాప్ ఒకటి తీసుకోమంటారు ఎందుకంటే దీనికి ఏదైనా రావచ్చు లైఫ్ దాట్ ఇట్ స్టార్ట్ త్రిగనుషంతో మొదలవుతుంది మొదలయ్యకపోతూ ఉంటుంది రోజులు అర్థం ట్యాబ్లెట్లు దింజితూ బతకాల్సి ఉంటుంది ఎందుకంటే శరీరాభిమానం చాలా డేంజర్ అది ఆయన గారికి శరీరాభిమానం ఉంటుంది శరీర దాంతో ఆయన శరీరాభిమానం ఉన్నవాడికి రెండు ఉండవు ఏమిటి అభయము ఆనందము ఆ ఆయనకి అభయం ఉండదు భయంలో పడిపోతుంది తర్వాత ఆయనకి కూడా ఒక రకమైన అసంతోషంతో బతుకుతూ ఉంటాడు అరవతి ఇవన్నీ కూడా శరీరాభిమానం నుంచి వస్తాయి కాబట్టి శరీరము కలవాడు ఏమిటి శరీరము ఈ బ్రహ్మాండమే ఆయన శరీరం విరాట్ కలుస్తున్నారు కింద విరాట్ అంటే ఈ బ్రహ్మాండమే శరీరముగా కలిగిన ప్రజాపతి ఇప్పుడు ఈ ఎలా ఉంటుందని ఒక మనిషి ఉన్నాడు అనుకోండి ఆ మనిషి ఆయన ప్రొఫెసర్ అన్నాడు అనుకోండి ఫోకస్ దేని మీద ఉంది సూక్ష్మ సూక్ష్మ శరీరంపై ఫోకస్ చేసి ప్రొఫెసర్ అంటారు ఆయనే డెబ్బై కేజీలు బరువు ఉన్నాడు అన్నారు అనుకోండి ఇప్పుడు దేని మీదకి వచ్చింది ఫోకస్ స్థూల శరీరం మీద వచ్చింది అదేవిధంగా ప్రజాపతి విరాట్ అనే పదములు స్థూల బ్రహ్మాండ శరీరాన్ని ఉద్దేశించి ఉపయోగిస్తారు హిరణ్య గర్భ అనే పదము అదే మళ్ళీ హిరణ్య గర్భుడు వేరనుకున్నారు హిరణ్య గర్భ అనే పదము ఆ సూక్ష్మ జ్ఞానతత్వాన్ని ఉద్దేశించి ప్రయోగిస్తారు ఓకే ఇక్కడ స్థూల దృష్టితో ఆ పదాల్ని ప్రయోగించారు అది ఆత్మ అంట ఆత్మ అంటే అదే ముందు సృష్టికి పూర్వముందు అది కలదు ఆ సందర్భాన్ని బట్టి ఆత్మశబ్దానికి మీరు అర్థం చెప్పాలి వైదిక జ్ఞాన కర్మ ఫలభూత ఓకే ఆయనే ఇంతకు ముందు వేదంలో చెప్పిన హిరణ్య కర్మ కర్మ ఉపాసన చాలా గొప్పవి అని మనం చదివిన ఆ కర్మలన్నీ చేసుకునే ఆ చేసి దానికి ఫలంగా ఈ కల్పంలో ఈ విరాట్ స్థానాన్ని ఈ ప్రజాపతి స్థానాన్ని లేదా హిరణ్యకర్భ స్థానాన్ని పొంది ఉన్నాడు ఆయనే ఆయన ఓకే ఆయన ఏంటంటే ఆయన ఆయన అసలు మంచిది ఆ హిరణ్య గర్పుడు ఆయన ప్రజాపతి గారే ఏమిటి నెక్స్ట్ ఏమిటి చెప్పండి కిం ఇదం ఆత్మ ఏవ ఇదం ఇది ఇదమ్మంటే శరీర భేద జాతం ఇదమంటే ఈ జగత్తు ఈ జగత్తుని ఇక్కడ ప్రస్తుతంలో ఎలా వర్ణిస్తున్నారంటే భేద జాతం వర్ణిస్తున్నారు అంటే ఏమిటి ఇప్పుడు ఇంద్రుడు బృహస్పతి అగ్ని వరుణుడు మనుషులు పశువులు పక్షులు క్రిములు కీటకములు చెట్టులు చేమలు ఇవన్నీ శరీరములే ఈ ఇది ఇది ఇదమ్మంటే ఈ ప్రాణి కోటి అంత అని అర్థం అలా ఓకే ఇది ఇదమ్మ తేనా ప్రజాపతి శరీరేనా అవిభక్తం ఇదమ్మంటే ఇప్పుడు ఎలాగంటే ఎవరి నక్ట్వస్ట్లు ఈ కంఠాభరణములు కంఠాభరణం నక్వస్టే పర్వాలేదు ఈ కన్నాభరణములు ఈ నాసాభరణములు ఈ హస్తాభరణములు ఈ పాదాభరణములు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏమిటండి ఇవన్నీ కూడా అంతా కూడా ఒకే బంగారము బంగారముగా మాత్రమే ఉండేము అని చెప్పినట్లుగా ఈ ప్రాణికోటంతా కూడా ఆ హిరణ్య గర్భ శరీరము కంటే భిన్నంగా లేదు ఇప్పుడు మీకు చెయ్యిందండి చెయ్యిని దేవతలండి చెయ్యి దేవత ముక్కు దేవత కన్ను దేవత కాలు దేవత అంటే దేవతలేగా ఇవ్వట్లు సంచారం చేస్తూ తెలుసుకుంటూ ఉన్నాయి కదా మరి ఆ మాత్రం ముళ్ళు పుచ్చుకుంటూ తెలుస్తూ కదా సో ఈ దేవతలన్నీ ఈ దేవతలందరూ ఎవరిలో అంతర్గతంగా ఉంటారు నేను సరిగ్గా ఏ విధంగా ఇంద్రుడు అగ్ని మరువులు చతుర్దశ మన్వంతరాలు అంటే పద్నాలుగు మనువులు ఉంటారు ఈ మనువులు తర్వాత పశువులు పక్షులు క్రిములు పీటకులు మనుషులు ఈ సకల ప్రాణిపోటి కూడా సృష్టికి పూర్వము నందు ఆ విధంగా ప్రకటము కాకముందు ఆ ప్రజాపతి శరీరమునందు అంతర్గతమై ఉండే ప్రజాపతి శరీరేణ అవిభక్తం విడిపోయి ఉండదేం కాదు సృష్టి సృష్టి విడిపోయినట్లు కనపడుతుంది దానికి సృష్టి ఆది ఆ శరీరంలోనే విడిపోకుండా అంతర్గ అంతర్గతంగా ఉండేను అది ఆత్మ అంటే ఆత్మై వాసీట్ కాబట్టి ఈ ప్రాణికోటంతా కూడా ఆ ప్రజాపతి శరీరము రూపముగా మాత్రమే ఉండేను ఆసీట్ ఒకప్పుడు ఇప్పుడు ఎవరికి వాళ్ళు సెపరేట్గా ఉన్నట్లు అనిపించినా ఒకప్పుడు ఆ ప్రజాపతి శరీరంలో కలిసిపోయి ఉండేను ఎప్పుడు అగ్రే మొదట మొట్టమొదట మొట్టమొదట అంటే శరీరాంతరోత్పత్తే అంటే ఒకే శరీరం ఉండే ఆ ఒకే శరీరం నుండి వివిధ ఇతర శరీరములు పుట్టుటకు ముందు శరీర ఇతర శరీరములు అంటే బృహస్పతి శరీరము ఇంద్ర శరీరము మనుష్య మనుష్యుల శరీరములు పశుపక్ష్యాదుల శరీరములు ఇవన్నీ పుట్టక ముందు ఒకే శరీరము వీటన్ని దానిలో అంతర్గతంగా ఉన్న ఒకే ఒక శరీరము అది ప్రజాపతి శరీరము ఉండేము ఆత్మవేదముద్ర ఆ తీరు ఒక్కటే శరీరము ఉండే ఇది ఎలాగంటే స్టెర్ స్టెంసలు ఉంటాయి తల్లి గర్భంలో పిండము ఉంటుంది మొట్టమొదటి పిండం ఏర్పడుతుంది పిండం అంటే అనక బుడగా చిన్న బుడగా స్మాలెస్ట్ బబుల్ ఈ బబుల్లో నుంచి సెల్స్ ఉత్పన్నం అవుతాయి ఆ బొుల్ పెరుగుతూ ఉంటుంది తినే ఆహారం ద్వారా పుష్టిని పొంది ఆ పోషక పదార్థాలను పొంది ఆ బొబుల్ పెరుగుతూ ఉంటుంది ఆ బొబుల్ పెరిగినప్పుడు సెల్స్ తయారవుతాయి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ తయారవుతాయి ఆ సెల్స్ ఫస్ట్ ఫస్ట్ బోర్డల్ సెల్స్ అది ఆ సెల్స్ లోనే మజిల్ సెల్స్ బోన్ సెల్స్ బోన్ సెల్స్ అంటారో వాళ్ళు తెలీదు హార్ట్ మజిల్ సెల్స్ బ్రెయిన్ సెల్స్ తర్వాత రక్త సెల్స్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ ఇలాగ శరీరంలో ఇరవై రకాల సెల్స్ కణములు ఉన్నాయనుకోండి ఈ ఇరవై రకాల కణములు కూడా ఆ ఒకే ఒక కణములలో అంతర్గతంగా ఉంటాయి ఆ ఇరవై రకాలుగా ప్రకటన కాగడానికి ముందు ఆ కణములను స్టెన్ సెల్స్ అంటారు స్టెన్సెల్ స్టెమ్ సెల్స్ అని ఎందుకంటారంటే ఆ నాభి ఉంటుందో సార్ నాభి ఆ నాభిలో ఉంటాయి అంచేతనే శిశువు జన్మించిన తర్వాత నాభిని కట్ చేస్తారు కట్ చేసినప్పుడు ట్యూబ్ లైక్ మెటీరియల్ కమ్స్ దాన్ని డేవిస్తూ రిజెక్ట్ బట్ ఇప్పుడు రిజెక్ట్ చేయరు ఇప్పుడు దాన్ని ప్రిజర్వ్ ఎందుకంటే దాంతో స్టెమ్ సెల్స్ స్టెమ్ సెల్స్ యూస్ఫుల్ స్టెమ్ సెల్స్ ను మీరు కల్చెక్ చేస్తే హార్ట్ సెల్స్ అక్కడి నుంచే వస్తాయి బ్రెయిన్ సెల్స్ అక్కడి నుంచే వస్తాయి రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ ఇంకా అనేక రకమైన సెల్స్ అన్నీ అక్కడి నుంచే వస్తాయి ఈ ప్రజాపతి స్టెమ్ సెల్ లాంటి పడే ఈ మనుషులు పశువులు పక్షులు దేవతలు జంధర్వులు జంధర్వులు యూ కెన్ వర్గట్ ఎవరి బుడి కల్సి బట్ నాట్ జంధర్వు ఆస్తుంది దీన్ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళందరూ కూడా ఈ సకల ప్రాణులు ఆ కెన్స్టర్ లాటి ప్రజాపతి శరీరంలో ఉండి అక్కడి నుంచే బయటకు వస్తాయి ఓకే ఆ ప్రజాపతి ఏ రూపంలో ఉన్నాడంటారు ప్రజాపతికి ఒక రూపం పెడతాం ఇప్పుడు చేపలన్నీ ప్రజాపతి శరీరం నుంచే వచ్చాయి కాబట్టి చేప ఆకారంగా ఉన్నాడని చెప్పినా తప్పేం లేదు పశువులన్నీ ఆయన నుంచే వచ్చాయి కాబట్టి ఒక భద్ర రూపంలో ఉన్నాడని చెప్పినా తప్పు లేదు మనుషులందరూ కూడా అక్కడి నుంచే వచ్చారు పోనీ ఆయన మనుష్య రూపంలో ఉన్నాడని చెప్పుకోవచ్చు చేపనే ఉండాలి ఎందుకు చేపలు అయితే చేపనే అనుకుంటాయి పశువులైతే పశువులనే అనుకుంటాయి మనమైతే ఏమనుకోవాలి మనిషి రూపంలో ఉన్నాడు మనిషి అంటే పురుషుడు స్త్రీ ఇంకా తేడా రాలేదు స్టెమ్సెల్స్లో పురుషుడు స్త్రీ ఆ తేడా ఉండదు తర్వాత వస్తాయి అవన్నీ కూడా పురుషులు వచ్చినా అక్కడి నుంచే వస్తాడు స్టెమ్సెల్స్ నుంచే స్త్రీ వచ్చినా స్టెమ్సెల్స్ నుంచే కాబట్టి ఇక్కడ పురుష శబ్దానికి హ్యూమన్ ఫార్మ్ అని అర్థం నాట్ మేల్ ఫిమే మేల్ సినిమేల్ లివిజన్ విక్రమ్ లేక పురుష విధ పురుష మీకు ఇది చదువుతుంటే పురాణ గాథల యొక్క బీజములు కనబడుతున్నాయా లేదో దాంట్లో పురాణ గాథలు ఇక్కడ మాట వరశ చెప్పిన ఒకదాన్ని పట్టుకున్నాయి ఇంకా చేగలాగితే డొంకంతా కదిలినట్లుగా మొత్తం ఆ పేదట్లుగా పట్టుకుపోవడం ఇప్పుడు ఈ సృష్టిలో ఉండే సంపద అంతా కూడా ఈశ్వరునిదే అని పొరపాటున అంటే ఆ సంపత్ శబ్దం స్త్రీలింగ శబ్దం ఈశ్వ లక్ష్మి అనే పదం కూడా గలదు లక్ష్మి అంటే చిహ్నము చిహ్న రూపంగా ఉంటుంది అని ఇలాగ ఏదైనా మాటవరసీ మూడు వారి ఒక సాంత ఉంటుంది ఆ రకంగా మాటవరసంటే దాన్ని లాగి లాగి లాగి ఇటు లాగి అటు లాగి ఆఖరికి లక్ష్మీదేవని ఒక లేడీని ఒకదాన్ని పెట్టి రోజు ఆ లేడీతోటి పెళ్ళని మళ్ళీ కొడుకులని కూతుళ్ళని కాపరాదు మనవాళ్ళని ఎక్కడెక్కడికో పట్టుకుపోతే ఏమవుతుంది వెళ్ళండి అసలు మొదట ఏమన్నారు అసలు అది ఎవరికీ తెలియకుండా ఏమి చేసిన ఫస్ట్లో ఫస్ట్ ఫస్ట్ ఏమని అలా శురు అయిందాయా బాబు ఈ కథర్ దాంట ఏమో అక్కడ తెలుసు మాకు ప్రస్తుతం మిస్ కళ్యాణం బత్వధోరణం ఇదే ఉంది అది అక్కడికి వెంటారు వెళ్ళేది ఆ పురాణం అంటే అలా ఉంటుంది మిథాలజీ అంటే గతీత పురుషుల విధాన ఇదంతా తర్వాత చూద్దాం ఒక చిన్న మెడిటేషన్ చేసేసి మెడిటేషన్ అనేప్పటికీ చక్క చక్క అపోజిషన్ లోకి వచ్చేసి ఎఫర్ట్లస్ అయిపోవాలి ఎవరి ఉంటుందో ఎఫర్ట్లస్ ఒక ప్రయత్నం అంటే మెడిటేషన్ కాదు ప్రయత్నం అవుతుంది అది కారణం అవుతుంది మెడిటేషన్లో నో ఎడ్ రెండు రోజులుగా కూర్చున్న తర్వాత ఒకటి షోల్డర్స్ ఇన్ హ్యాండ్స్ ఆ చేతులకి భుజములకు ఒక సందేశాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి ఎందుకంటే ఆ సందేశం చేయాల్సింది రిలాక్స్ వెంటనే నీకు కేంద్రంలోనూ భజాల్లోనూ ఒక క్వాలిటేటివ్ చేంజ్ వస్తుంది ఏంటంటే ఆ చేంజ్ ఎప్పుడైదో ఒక పని చేయడానికి సిద్ధంగా గడీగా ఉన్న ఆ ఇష్టం రిలాక్స్ అవడం కాలం చేస్తుంది బికాజ్ నటింగ్ జరిగింది ఉండడము అంటే జరుగుతుంది ఇంకుట అది ఈ దాంట్లో ఏమీ సాధన లేదప్పు అది ఉండడంలోనే ఆనందమంతా ఉన్నది ఆనందము అందుక యొక్క ధర్మం సత చుట్టూ ఆనంద ఉన్నది అదే తెలిసేది అదే ఆనందము కాబట్టి ఉండడము అనేటువంటి అందమో పైదైనా రూపం కాదు ఆనందాలు కూడా అనుభవించుకో మనోసాక్షిగా ఉంటారు నాకు తెలుస్తూ ఉన్నాను ఉన్నాను సత్ చిన్న ఇప్పుడు శ్వాసను పరిశీలిస్తాయి సాక్షిగా శ్వాసను కంట్రోల్ ఏది చేయక్కర్లేదు కంట్రోల్ చేయబండి కూడా కానీ మీరు పరిశీలిస్తున్న ఏదైనా చిన్న మార్పు శ్వాసలో వచ్చినట్లయితే సటిస్ఫై అది ఇస్ నాట్ అ ప్రాబ్లం శ్వాస లోపడికింది అని తెలుస్తోంది శ్వాస బయటికి వస్తుంది అని తెలుస్తోంది దాన్ని అది సంగ్రహం చేస్తాను వాస్తవం అభివృద్ధి పెడుతుంది తెలుస్తుంది దానికి సంగ్రహం ఏది అలాగే అవకాశం ఏది అవ ఈ విధంగా మన దృష్టి మనస్సు నుంచి విడదీసి శ్వాసపై కట్టడం ద్వారా మనస్సులో చెలలేగుతూ ఉండే సంకల్పాలు ప్రవాహానికి ఆ సంకల్పాలు సృష్టించే బెంగళూరు మహిళలకు తెరపడిపోతే వేగమే and that's in me and that's in me and that's in me and that's in me and that's in me. Nothing to do, nothing to do. Nothing to do, nothing to do. Darling, welcome to the picture of me. Name of my soul and I know in my mind. నా ఇందు నేను ఉన్నా చే ఉన్నా కొత్తగా చేరాల్సింది ఏంటి లేదు ఐ అలా ఐ అరాయి ఐ హామ్ ఐ హోమ్ దాన్ని పిలిచట్లు మీరు దాని పిలిచట్టు నేను స్వరూపంలో You can't try to go. Just say to you anyway, and then you get me there. Provocating it. I am in myself. Nothing to do, nothing to bear. I am in myself. Nothing to do, nothing to bear. ఆత్మనిష్ట బతి సాధ్యము లేదు బతింపుడు సాధనము లేదు ఆత్మనిష్ట నో సాధన నో సాధ్య అవుతాయి ధ్యానము సంసారం నుండి విరక్తి కలగడానికి బాగా ఉపయోగపడుతుంది సాధ్య సాధన రక్షణ సంసారం నుండి విరక్తి కలగడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇప్పుడు నేను ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నానో అలా ఉంటుండగానే నా స్వరూపం నుండి నేను ఉన్నాను నేను కొత్తగా ఎక్కడికి పో అంటే మనిషికి ఇంకా ఏదో చేసుకోవాలి చేయాలి అనే ఉంటుంది ఆ ప్రశ్న ఏ లేదు అది గొప్ప డెవలప్మెంట్ ఈ ఆత్మనిష్ట అంటే దాంట్లే ఆత్మనిష్టవ